చూడండి మీరు సినిమాకి వెళ్ళారనుకోండి సినిమా చూస్తూ ఉంటారు ఏమండి సినిమా చూస్తున్నప్పుడు మీరు ఎంత చూస్తున్నారో ఎలా చూస్తున్నారో అది అంతే అంతకంటే ఎక్కువ కాదు మీరు ఎంత చూస్తున్నారు అక్కడ ఒక బొమ్మలాగా చూస్తున్నారు ఏమండి ఆ బొమ్మ కదుగుతున్నట్టుగా చూస్తున్నారు అంతే చూస్తున్నారు అంతేనా అంతకంటే ఎక్కువైనా చూస్తున్నారా అంతకంటే ఎక్కువ మీరు ఊహించుకుంటున్నారు అంతకంటే ఎక్కువ మీరేం చూడటం లేదు అదిగో ఎన్టీ రామారావు అంటే అక్కడ ఎన్టీ రామారావు ఏం లేదు అదంతా మీరు ఊహించుకుంటున్నారు అక్కడ మీరు ఏం చూస్తున్నారంటే ఓ కొంత కాంతి బ్లాక్ అండ్ వైట్ చూస్తున్నారు బ్లాక్ అండ్ వైట్ అని పేరు దానికి బ్లాక్ వైట్ అంటే కొన్ని చోట్ల తెర మీద కొన్ని చోట్ల కాంతి ఎక్కువగా ఉంది దాన్ని వైట్ అంటారు కొన్ని చోట్ల తక్కువగా ఉంది దాన్ని బ్లాక్ అంటారు ఈ బ్లాక్ అండ్ వైట్ చూస్తున్నారు బ్లాక్ అండ్ వైట్ చూసుకుంటే ఆ బ్లాక్ అండ్ వైట్లోనే ఆ రూపాలు ఉన్నట్టుగా కనబడుతుంది అంతే మీరు చూస్తున్నారు అంతేకానరు ఎన్టీ రామారావు డ్యాన్స్ చేస్తున్నాడు అవన్నీ ఏం లేవు అక్కడ కాబట్టి సో యూ హ్యావ్ టు రికగ్నైజ్ దట్ దెర్ ఈజ్ నో డెప్త్ ఇన్ ఇట్ అక్కడ డెప్త్ ఏమీ లేదు అక్కడ త్రీ డైమెన్షన్స్ ఏం లేవు అక్కడ వాడు ప్రేమించేస్తున్నాడు ప్రేమ ఏం బాబు అక్కడ ప్రేమ లేదు శృంగార రసం లేదు దుఃఖం వాళ్ళు దుఃఖించేస్తున్నారు దుఃఖం ఏమైనా ఉందా అక్కడ అదంతా కూడా మీరు ఊహించుకుంటున్నారు దెర్ ఇస్ నో డెప్త్ని దెర్ ఇస్ నో రియాలిటీ టు ఇట్ ఇది సినిమా ఓకే జగత్తుకి రండి చూడండి జగత్తు మీకు ఎలా కనపడుతుందో ఎంత కనపడుతుందో అంతే సత్యం ఎదురుకుండా ఒకడు కనపడుతున్నాడు రెండు కాళ్ళు వేసుకుని ద్విపాత్ కనపడుతున్నాడు పురుషాకారంగా ఉన్నాడు రోజు చూస్తున్న ముఖమే కనపడుతోంది అంతే సత్యం వాడు నా కొడుకు వాడు నా చెప్పిన మాట వింటలేదు లేకపోతే వింటున్నాడు వెంటలేదు కాబట్టి దుఃఖం వింటున్నాడు కాబట్టి సుఖం ఇదంతా కూడా లేదక్కడ అదంతా మీరు మీ చిత్తం కంటే భిన్నంగా ఏమీ లేదు అసలు జాగ్రత్త క్షణీయస్తే కాబట్టి జగత్తు సత్యము అని వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకోవాలి నువ్వు ఎంత జగత్తు చూస్తున్నావో నువ్వు ముందు అర్థం చేసుకోవాలి నువ్వు ఎంత నువ్వు అనుకుంటున్నంత జగత్తు నువ్వు అక్కడ ఉన్నదానికంటే నువ్వు ఊహించేది ఎక్కువైపోయింది సో కాబట్టి తర్వాత ఇంకొకటి చెప్తా డెప్త్ లేదని ఇంకో మాట చెప్తా మీనింగ్ కూడా లేదు ఎలాగంటే ఇప్పుడు సినిమా తెర మీద వాడు హీరో ఉంటాడు విలన్ ఉంటాడు ఈ హీరో వెళ్ళి విలన్ కొట్టేస్తాడు కొట్టేసినట్టుగా మీకు కనపడుతుంది ఈ హీరో వెళ్ళి హీరోయిన్ వస్తుంది ఆవిడతో కలిసేదో డ్యాన్స్ ఏదో చేస్తాడు ఇఫ్ ఇస్ దే సమ్ మీనింగ్ ఇన్ ఆల్ డా వీరు మీనింగ్ ఊహించుకుంటారు డాన్స్ చేస్తున్నాడు కాబట్టి ఈయన ఆవిడని ప్రేమిస్తున్నాడు ఆల్ దాట్ యూ ఇమేజిన్ వీడు కర్రొచ్చుకున్నాడు కాబట్టి వీడికి వాడంటే శత్రుత్వము అని యు ఆర్ ఇమేజిన్ సో దెర్ ఈజ్ నో డెప్త్ ఇన్ ఇట్ దెర్ ఈజ్ నో మీనింగ్ ఇన్ ఇట్ నేను అదే చెప్పాను కడపలో పోరు అని పెద్ద హేడించారు మీరు వెంటనే విమానమో లేక రైలు ఎక్కి కడపలో దిగండి రైల్వే స్టేషన్లో దిగండి మీకు ఏం కనపడుతుంది పోరేమీ కనపడదు జనాలు ఇటు అటు తిరుగుతూ ఉంటారు సైకిళ్ళ మీద బస్సుల మీద ఎవడ హడావిలో వాడు ఉంటాడు ప్రతివాడు సంసారి ప్రతివాడు అపూర్ణుడు ఆ తర్వాత ఒక ఇన్సెక్యూర్గా ఉంటారు అభద్రతలో మనిషి జీవిస్తూ ఏదో మనం ఇబ్బందుల్లో ఉన్నామని ఏదో చేసేయాలని ఏదో బాగుపోవాలని వాళ్ళు తిరుగుతూ ఉంటారు జనం మనం చేస్తున్నట్టే వాళ్ళు చేస్తూ ఉంటారు అంతే ఉంటుంది అంతకంటే ఇంకే ఉండదు అంతే ఉంటుంది ఈ విలేఖరులు వెళ్ళి అక్కడ లేని డెప్త్ని అక్కడ లేని మీనింగ్ని వాళ్ళు చూస్తారు కళ్ళకద్దాలు పెట్టుకుని చూసినట్టుగా చూసి అదంతా రాస్తారు అదంతా మీరు చదివి కడప వెళ్లకుండా ఇక్కడ కూర్చునే కడపను చూసేసి బోల్ అంత డెప్త్ బోల్ అంత మీనింగు మీరు చూసేస్తూ ఉంటారు ఇదంతా ఇలాగే ఉంటుంది సంసారం అంటే ఇలాగే ఉంటుంది సో దాంట్లో డెప్త్ ఉండదు మీనింగు చాలా చిత్రంగా ఉంటుంది ఇప్పుడు తండ్రి ఇండియాలోనూ కొడుకు అమెరికాలోనూ ఉన్నప్పుడు వీడు అక్కడ ఏమేమో ఊహించుకుంటూ ఉంటాడు ఆ కొడుకు గురించి వాడు అసలు వీళ్ళ గురించి అసలు కూడా ఆలోచించాడు వాడు ఏడా వీళ్ళు ఎందుకంటే అమెరికా అది ఇట్ కన్స్యూమ్స్ యూమ్ అది మీ యొక్క టోటల్ అటెన్షన్ అదే కొట్టుకుంటుంది ఇంకా మీకు అటెన్షన్ ఏం మిగలదు అసలు మళ్ళీ వీకెండ్ రావాలి వీడు నాన్నగారి గురించి అమ్మ గురించి గుర్తుకు రావాలంటే వీకెండ్ వస్తే అప్పుడు గుర్తుకు వస్తుంది వీకెండ్ వచ్చినప్పుడు భార్య పట్టుకుందంటే అది లేదు ఊహించుకోవడమే అంతే డెప్త్ మీనింగ్ రెండూ కూడా ఈ సంసారంలో లేదు కాబట్టి మీరు సినిమా చూసినంతసేపు కూడా అదిగో వడ్ హీరో దేర్ ఇస్ నో హీరో దే హీ ఈజ్ లవింగ్ హర్ దేర్ ఇస్ నో లవ్ దె దేర్ ఇస్ నో డెప్త్ దేర్ ఈస్ నో మీనింగ్ దేర్ ఇస్ నో ట్రూత్ యు ఆర్ ది ఓన్లీ ట్రూత్ మీరొక్కరే ఆ సినిమా చూచుతా అనేటువంటి మొత్తం ఘటనలో ద్రష్ట ఒక్కడే సత్యం స్వప్నం చూసినప్పుడు స్వప్న ద్రష్ట ఒక్కటే సత్యం ఇంకా ఏది సత్యం కాదు సో చిత్తే చిత్తే క్షణీయత్వాత్ స్వప్న దృక్ పర్వతో వన్మాన్ భూమాత్ మహానసవత్నండే అలాగే జాగ్రద్ృశ్యా జాగ్రజ్జీవారుషచిత్తేక్షిత్త పృథక్ విద్య జాగ్రత్పురుషచిత్తేక్షణీయవాత్ స్వప్నపురుషచిత్తేక్షణీయజీవవత్ అని ఊరి అనుమాన పర్వతో వన్మాన్ భూమాత్ యథా మహానస ఎలా చెప్తా చూడండి జాగ్రత్ పురుషుని చేత చూడబడే జీవులు జాగ్రత్ పురుషుని చిత్తము కంటే వేరుగా లేరు ఎందువలన జాగ్రత్త పురుషుని చిత్తము చేత చూడబడుతున్నారు కనుక అది ఎట్లు స్వప్న పురుషుని చిత్తము చేత చూడబడే జీవులు అనే వస్తుందండి అనుమానము అంట అనుబాళి అనుబాలు తెలుగు అనుమానం కాదు అనుమతికరణం అనుమానం ఇన్ఫ్లన్స్ మీకు ఇంకో మాట్లాడతాను మీరు పెద్దలు ఆలోచించండి మనం అందరం ఆలోచించాలి వీటి గురించి ఆలోచిస్తుంటే తత్వం సింకిన్ అవుతుంది సుఖము దుఃఖము తర్వాత జన్మ మృత్యువు వేనండి నాలుగే సుఖము దుఃఖము జన్మ మృత్యువు ఈ నాలుగు సత్యమని ఎవడి కనిపిస్తున్నా ఏవో తెలుసునా సంసార బంధంలో ఉన్నవాడికే సత్యమని అనిపిస్తుంది కాబట్టి మీరు మీకు యాసిడ్ టెస్ట్ అంటారు ఎవడు సంసారంలో బుద్ధుడు ఎవడు మీరు చూసుకోండి లెక్క సుఖము దుఃఖము జన్మ మృత్యువు సత్యం అనిపిస్తున్నాయా అవునండి అనిపిస్తున్నాయి కొద్ది గొప్ప సజా అంతే మీరే వేరే ఎవరో ఎందుకు మీరే బద్దు కాదండి డౌట్లో పడిందండి అని మీరంటే అంటే సుఖము దుఃఖము జన్మా మృత్యువు ఈ నాలుగు యథార్థం కాదేమో అనిపిస్తోంది అంటే ఆల్రెడీ మీ సంసార బంధము శిథిలమైపోతూ ఉన్నది ఎందుకంటే జ్ఞానికి ఆత్మజ్ఞానము గొడవనికి సుఖము దుఃఖము జన్మా మృత్యువు ఇవి కేవలము ఒక షో అండ్ అపియరెన్స్ అపియరెన్స్ తప్ప అక్కడ వాస్తవికత ఏమీ లేదు ఒక షో మాత్రమే షో అంటే సినిమా ఎంత అసత్యమో ఎంత కల్పితమో ఈ సుఖము దుఃఖము జన్మామృత్యువు కూడా అంతే కల్పితము అది తెలుసుకుంటే ఉంది తెలుసుకోకపోతే ఏమీ లేదు తచ్చ జీవేక్షణాత్మకం చిత్తం సదృష్ వ్యతిరిక్తం అవ్యతి అవ్యతిరిక్తం అక్కడ వ్యతిరిక్తం మన పడింది ఓ పుస్తకంలో అవ్యతిరిక్తం మనం ఉండాలి నేను దిద్దుకున్నాను అవ్యతిరిక్తం అని అంటే మీరు కృతార్థం గీతాప్రస్లో అవ్యతిరిక్తం మనం ఉందా అంటే అది పెర్ఫెక్ట్ వ్యతిరిక్తం అని నాలు ఖరుచుకునే అవ్యతిరిక్తం ఎందుకంటే వ్యతిరిక్తం అంటే ద్వైతం సో ఆ జీవులను చూచేటువంటి అంటే ఇన్ని జీవులు ఉన్నారు వీళ్ళున్నారు వాళ్ళు ఉన్నారు అని చూస్తూ ఉంటుంది అంటే ఆయన అండజాను శ్వేతజాన్ అన్నాడు ఆచార్యులు అండజాను శ్వేతజాన్ అన్నారు మనం దాన్ని ఎలా అన్వయించుకోవాలంటే కొడుకు కోడలు కూతురు మనవుడు భార్య మొత్తం ఈ రకంగా సంసారం మనం అల్లి పెట్టుకుంటామే ఆ రకంగా అన్వయించుకోవాలి మనం పెద్ద మిత్ర మన స్వాపర అని ఈ విధంగా మనం పెద్ద సంసారాన్ని అల్లిపెట్టుకుంటాం అదంతా కూడా ఆ మనస్సు యొక్క వికారమే తప్ప మనసు వికారము అంటే చలనము స్పందనము తప్ప లేదే ఏమీ లేదు ఆ మనస్సు భిన్నంగా అల్లి లేవు ఆ మనస్సు కూడా ఆ ద్రష్ట కంటే అదృక్స్వరూపుడైన ఆత్మ చైతన్యం కంటే భిన్నంగా ఆ మనస్సు కూడా లేదు ఎందువల్ల ద్రష్టదృశ్యత్వాత్ స్వప్న చిత్తవతు అండి ఇంకో అనుమానం జాగ్రత్ చిత్తం జాగ్రత్పురుషాత్ అవ్యతిరిక్తం ఏమండి జాగ్రత్పురుష దృశ్యత్వాత్ స్వప్న చిత్తవతు జాగ్రత్పురుషుని యొక్క చిత్తము జాగ్రత్ పురుషుని కంటే భిన్నముగా లేదు ఎందుకని జాగ్రత్ పురుషుని చేత తెలియబడుతూ ఉంటుంది కనుక స్వప్న పురుషుని యొక్క చెప్తామలే అని అనుమానం మీకు మీ చెప్తా మీ ఊహాశక్తిని లేకుండా మీరు ఊహించకుండా ఊహాపోహలు చేయకుండా సంసారం అనేది లేనే లేదు మీరు సినిమా హాల్లో కూర్చొని ఎదురుకుండా కనపడదాన్ని అలా చూస్తూ నిర్వికారంగా చూస్తే సినిమా లేదు వికారాలీబ చూస్తే సినిమా అంత అవుతుంది నిర్వికారంగా చూస్తే సినిమా లేదు అలాగే ఊహాపోహలు ఏం లేకుండా ఊహాపోహలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈమె నా భార్య అనుకూలము ఈమె ప్రతికూలము ఇవన్నీ ఉంటాయి ఊహా ఇలా ఉంటాయి ఇది ఒకళ్ళు ఎవళ్ళు ఎవరికే అనుకూలము కాదు ప్రతికూలమో కాదు మీరు మంచి చేసుకున్నా మీకే చేసుకుంటారు చెడు చేసుకున్నా మీకే చేసుకుంటారు ఎదరవాళ్ళకి మీరు చేసి మంచి ఏమీ లేదు మీరు చేసి చెడు లేదు అయితే అలా అనిపిస్తుంది ఇవన్నీ ఊహాపోహలు ఈ ఊహాపోహలు కనుక మీరు చేసుకోకపోతే చేయడానికి చేయడం మానేస్తే దెర్ ఈజ్ నో బౌండ్ తర్వాత దీంట్లో ఎంతో ఉంది నాకు నేనున్నాను నా ఎదురుగా ఒక జగత్తు భాషిస్తోంది అనేటువంటి ఒక పెద్ద బలమైన నమ్మకం ఒకటి మీరు పెట్టుకున్నారే ఆ నమ్మకమే ఆ విశ్వాసమే జగత్ అంటే ఇంకా అతకండి వేరే జగత్త చూడండి నేను ఎన్ని రకాలుగా చెప్పుకొస్తున్నాను ఒక వర్ణన మీరు దాంట్లో ఉండే పెట్టుకోవాలి గట్టి నమ్మకం ఒకటి పెట్టుకోవడం నేను ఇక్కడ ఇదిగో జగత్ ఎక్కడ ఉన్నది నేను ఆ జగత్తును చూస్తూ ఇక్కడ నిలబడి ఉన్నాను అనేటువంటి ఒక దృఢ విశ్వాసాన్ని మీరు దేన్నైతే పెట్టుకున్నారో ఆ దృఢ విశ్వాసం పేరే జగత్తు మీరు ఆ విశ్వాసాన్ని కొంచెం క్వశ్చన్ చేయడం ప్రారంభిస్తే నేను జగత్ అలా కాదు అది మెల్ట్ అయిపోయి డిజాల్వ్ అయిపోతుంది సో మీరు హస్తి ఏనుగు అన్నారనుకోండి అక్కడ ఆ హస్తి ఏనుగు అంటే అది ఆ చైతన్యమే ఆ జాగ్రత్త ప్రజ్ఞయే స్వప్నంలో ఏనుగేమిటి ఆ స్వప్నంలో ఉండేటువంటి చేతన స్వప్న చేతన డ్రీమ్ కాన్షియస్నెస్ అదే ఏనుగులాగా కనపడింది అలాగే జాగ్రత్త ప్రజ్ఞ జాగ్రత్త చేతనయే ఏనుగులాగా కనపడింది అంతే తప్ప వాస్తవంగా అక్కడ ఏమీ లేదు ఇది టేబుల్ అన్నారనుకోండి వడీ మీన్ మై టేబుల్ గట్టిగా ఉంటుంది గట్టిగా ఉంటుందంటే ఏమిటి మీరు చేతున్న డిగ్రీకి తీసుకువెళ్ళినప్పుడు యూ నెవర్ టచ్ ది టేబుల్ స్వకాళ్ళు టేబుల్ని మీరు టచ్ చేయండి దీన్ని టచ్ వుడ్ అంట వుడ్ అంటూ ఉంటాను అంటే యూ టచ్ ది వుడ్ నాట్ టేబుల్ టేబుల్ లేదు అక్కడ పోనీ వుడ్ని టచ్ చేశారు కదా అంటే యూ నెవర్ టచ్ ది వుడ్ చేతికి వుడ్కి మధ్యలో ఎప్పుడూ ఖాళీ ఉండనే ఉంటుంది టచ్ యువర్ ఓన్ సెన్స్ ఆర్ యువర్ ఓన్ సెన్స్ ఆఫ్ టచ్ యువ ఎక్స్పీరియన్స్ అంటే జగత్ లేదు సెన్స్ ఆఫ్ టచ్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు అంటే ఆ చైతన్యంలో సెన్స్ ఆఫ్ టచ్ ఇలాగా భాషిస్తుంది మిమ్మల్ని మీరే దర్శిస్తూ ఉంటారు తప్ప వేణుగు దర్శనం కూడా అంతే హి వెళ్తే ఐ సైటు అంతే కాబట్టి చైతన్యమే అలా భాషిస్తుంది తర్వాత మీరు జగత్తను ఏదైతే అన్నారో అది అది ఎప్పుడూ కదలాడుతూ ఉంటుంది దేంట్లో కదలాడుతూ ఉంటుంది ఆత్మ చైతన్యంలో కదలాడుతూ ఉంటుంది ఇప్పుడు మీరు పీటు అని అన్నారు పీటు అని అన్నారు పీటు అక్కడ నిలబడుందా కదలాడుతూ ఉందా ఉంటుంది నిలబడితే ఎవడవుతుంది పీటు ఉండదు పీటు ఉండదు నిలబడిందంటే పీటు ఏమి ఉండదు నిలబడిందంటే చైతన్యమే ఉంటుంది కాబట్టి పిటు అన్నది కదలాడుతూ ఉంటేనే ఉంటుంది కదలాడుతూనే ఉంటుంది కదలాడుతూ కూడా ఎక్కడ ఉంటుంది దేని ఉంటుంది ఆ జ్యోతి జగత్తు కూడా అంతే చైతన్య ప్రకాశం తప్ప ఇంకా వేరే ఏమీ లేదు సో అంచేతనే జాగ్రచ్చేతన ఉన్నంతసేపు అంటే మీరు తెలుగుగా ఉన్నంతసేపు జాగ్రత్త ప్రపంచం ఉంటుంది మీరు నిద్రపోతోనే పోతున్న స్వప్న ప్రపంచం కూడా అట్టిదే కాబట్టి మీరు ట్రై చేసి చూడండి కట్ ఆఫ్ యువర్ ఇమాజినేషన్స్ అంటే రాగద్వేషాలు లేకుండా రాగద్వేషం యుక్త ఇస్తూ విషయానింద్రియశ్చరణ్ ఆత్మవశైన్ విధేయాత్మా ప్రసాదం అధిగత్యది అబ్బా ఎంత మంచి శ్లోకం అండి రాగద్వేషాలు లేకుండగా ఇమాజినేషన్ కట్ ఆఫ్ చేసేసి మీరు జగత్తుని చూడండి ఇమాజినేషన్ కటాఫ్ ఆఫ్ చేసి చూడండి జగన్ ఇప్పుడు ఓ యంగ్ మ్యాన్ ఉంటాడు ఓ యంగ్ లేడీని చూస్తాడు చూడగానే వాడి మనస్సులో సెక్స్ లవ్ సో వచ్చ వరల్డ్ అంతా ప్రకాశిస్తూ ఉంటుంది అదే ఆ యంగ్ మ్యాన్ బదులు ఓ చిన్న కుర్రాడు రెండు మూడేళ్ల కుర్రాన్ని పెట్టండి వాడు అమ్మాయిని యంగ్ లేడీని బ్యూటిఫుల్ యంగ్ లేడీని చూస్తాడు వాడి మనసులో ఏది ప్రకాశించదు చూస్తూ అయినా ఏది ప్రకాశించదు It's all very simple. We'd young ఇట్స్ ఆల్ వెరీ సింపుల్ వీడి యంగ్ మ్యాన్ యంగ్ లేడీని చూసిన వెంటనే వీడి మనస్సులో ప్రకాశించేది అంతా కూడా వాడి ఇమాజినేషన్ వాడు ఆ ఇమాజినేషన్ని కట్ ఆఫ్ చేసాడనుకోండి ఏది ప్రకాశించడు నథింగ్ అఫియస్ యూ కెనాట్ ఈవెన్ సే షీ Even ఎ బ్యూటిఫుల్ లేడీ ఈవెన్ దాట్ యూ కెనాట్ సే ఈవెన్ టు సే దాట్ దర్ మస్ట్ బి సమ్ ఇమాజినేషన్ అంచేతనే ఇండియాలో బ్యూటిఫుల్గా ఉన్నవాళ్ళు అమెరికా వెళ్తే ఏమీ బ్యూటిఫుల్గా ఉన్నట్లు పరిగణించబడటం అమెరికాలో ఎవరు బ్యూటిఫుల్గా ఉండాలని అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడికి వస్తే తలకై తిప్పుకుంటారు వీళ్ళు వీళ్ళు అసలు చూడలేరు కాబట్టి ది సెన్స్ ఆఫ్ బ్యూటీ కూడా మారిపోతుంది అంతా ఇమాజినేషన్ సో ఆ బ్యూటీ ఇస్ ది కలర్ ఆఫ్ దండ్ నేషనల్ బాధిట్ అంతా ఇమాజినేషన్ తప్ప యూ కట్ ఆఫ్ ఇమాజినేషన్ మీరు ఇమాజినేషన్ లేకుండగా మీరు చూడండి ది వరల్డ్ దట్ యూ ఆర్ అక్రస్టమ్ టు సీన్ just doesn't exist in wicket itself amara mingel utarthamanyate mebanta chapadam ayindi rattodanka aa matake ోన్య్యే కదస్ నోచ్యక్షూన్యముభయ్య కల్బినేషన్ ఆఫ్ ది ఎంటైర్ డిస్కషన్ చాలా బ్యూటిఫుల్ వర్స్ ఇది సో ఉభేహి అన్యోన్య దృశ్యే తే ఇప్పుడు గ్రాహక గ్రాహ్యం ఈ గ్రాహ్య గ్రాహక భావం ఉన్నది చూచువాడు చూడబడేది ఏమండి చూడబడేది లేకుండా చూచువాడు ఉండునా ఉండదు చూచువాడు లేకుండా చూడబడేది ఉండునా ఉండదు అంటే అర్థం ఏమిటి చూడబడేది చూచువాడిని నిలబెడుతోంది చూచువాడు చూడబడి దానిని నిలబెడుతున్నాడు వాస్తవానికి చూపు ఈ రెండింటినీ నిలబెడుతోంది అంటే సరే చూపు అంటే ఆత్మచైతన్యం అది చక్షునిచక్షుము అదే మొత్తం దృశ్య ద్రష్టు అన్నింటినీ నిలబెడుతూ ఉంటుంది కాబట్టి గమనించవలసింది ఏమిటంటే దృశ్యమే సత్యము దృక్కు కల్పితము అని అంటారు వాళ్ళని మెటీరియలిస్ట్ అని అంటారు నాస్తిక వాడు దృక్కు మాత్రమే సత్యము అది కూడా క్షణికము దృశ్యము కల్పితము దృశ్యము అయథార్థము అని చెప్పేవాళ్ళు క్షణిక విజ్ఞానవాడు దృక్కు ఒక సత్యము ద్రష్ట ఒక సత్యము దృశ్యము ఇంకో సత్యము సత్యాన్ని రెండు ముక్కలు చేసి ఇదో సత్యము అది ఇంకో సత్యం అని చెప్పేవాళ్ళు ద్వైత ద్వైతుడు లక్కు కల్పితమే దృశ్యము కల్పితమే అని చెప్పేవాడు శూన్యవాదం ఏంటంటే మొత్తం నాలుగు వాదాలు చెప్పాను ఇప్పుడు ఐదో వాదం ద్రష్టాదృశ్యము రెండూ కూడా కల్పితములు అధిష్టాన చైతన్యమునందు కల్పితములు చూడబడేది చూచేవాడు అనే విభాగము చూపునందు కల్పితము కాబట్టి చూపు సత్యము ఇది అద్వైతం ఏమండ తెలియబడేవాడు తెలుసుకు తెలియబడేది తెలుసుకునేవాడు అనేది తెలివియందు కల్పితము తెలివియే సత్యము ఇది అద్వైతం అర్థమైందండి కాబట్టి ఉభయోన్య దృష్టి అయితే ఆ గ్రాహ్య గ్రాహకములు రెండూ కూడా పరస్పరము గ్రాహక పరస్పరము నిలబెట్టబడుతూ నిర్ధారింపబడుతూ ఉంటాయి కెన్ తపస్థీతి నోచ్యతే అదంతా కూడా భవిష్యత్తులు మనకి Uh, explain just ఎక్స్ప్లెయిన్ చేస్తారు కొంచెం డిఫికల్ట్ వర్డ్స్ జీవ చిత్తే చిత్తైత్యేతే ఇతరేతర గమ్యే చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్స్ ఇక్కడ ఆనందగిరి ఏమంటాడంటే దృశ్య దృశ్యనే పరస్పరాపేక్ష సిద్ధికే దృశ్యేసిద్ధే తదవచ్చిన్నం దర్శనం సిధ్యతి తదవచ్ఛిన్నం దృశ్యం సిధ్యతిన్యోన్యాశ్రయా దృశ్యం దర్శనం వా సిధ్య విభాగా విభాగావగా ప్రమాణాభావాదో హేతుద్యస్థ సో ఉభే రెండు ఉభయ రెండు అంటే మీరు రెండు అంటే వెనక్కి చూసుకోవాలి వెనకాల శ్లోకంలో ఏముంది సో జాగ్రత్ చిత్త అనే కనబడుతోంది జాగ్రత్త అంటే జాగ్రత్త పురుషుడు అంటే జీవుడు వాడి చిత్తము కాబట్టి ఉభే అంటే రెండు ఏమిటా రెండును జీవుడు వాణి చిత్తము చిత్తము చిత్త దృశ్యములు కన్సిడర్ చేశారు చేసి దృశ్యములను చిత్తంలో విలీనం చేశారు ఆ తర్వాత ఏం చేశారు జీవుడు వాణి చిత్తము కన్సిడర్ చేశారు అక్కడ ఉన్నాం కాబట్టి ఉభయ అంటే జీవుడు వాణి చిత్తము జీవ చిత్తే ఎవండి లేదా వాటిని ఇంకో రకంగా చెప్పొచ్చు చిత్త చైత్యే చిత్ దాన్ని రివర్స్ చేసి చెప్తున్నారు ఇది బౌద్ధుల యొక్క భాష బౌద్ధుల బౌద్ధులలో చైత్యము మాట వినబడుతుంది చైత్యారామము అలాంటి మాటలు మీరు వినుంటారు చైత్యము చైత్యము అంటే చిత్త ఎప్రత్యయం చేస్తుంది ఆది వృద్ధి చేయండి తద్దిష్వచా మాదే వృద్ధి చేయండి చైత్య ఏ ఎప్రత్యయం చేసినప్పుడు ఎస్సేతి జాయితీ అకాలస్య లోపల ఎస్ చేతి జాయినా అది గుర్తురాకు వస్తుంది ఎస్ లుక్ వస్తుంది చైత్య కాబట్టి చిత్తము ఆ చిత్తమును దర్శించే పురుషుడు చైత్య చైత్య ఆరామము అంటే ఆ చైత్యుడు ఆ జీవుడు విశ్రాంతికి ఉండేటువంటి స్థానం అలాగే సంథింగ్ ఇట్ మస్ట్ బి సంథింగ్ లైక్ దట్ మనం బౌద్ధులను కూడా కన్సల్ట్ చేసి నాకెందుకు అలా అనిపించింది సో ఇక్కడ చూడండి చిత్త చైత్యే చిత్త చైత్య అంటే దీన్నే మన అధ్యాస భాష్యం యొక్క పరిభాషలో చెప్పాలంటే విషయ విషయి ఇప్పుడు చిత్తము దృశ్యము ఉన్నాయనుకోండి దృశ్యం విషయం ఆ విషయాన్ని కాల్గనైజ్ చేసేది చిత్తము కానీ ఆ లెవెల్లో అలా వదిలిపెట్టండి మళ్ళీ మీరు రండి మీరు మీ చిత్తాన్ని పరిశీలిస్తున్నారు యూ వాచ్ యువర్ మైండ్ అప్పుడు మీ చిత్తం అవుతుంది మీరు ద్రష్ట అవుతారు కాబట్టి చైత్యము అంటే విషయీ విషయమును తెలుసుకున్నవాడు చిత్తము అంటే విషయము కాబట్టి విషయ విషయిణీ ఇత్యర్థ అంటే అలా ఎందుకు చెప్పారంటే అధ్యాస భాష్యంతో కలిపి యుష్మస్మత్ ప్రత్యయగోచరోహ విషయ విషయీణోహో అని అధ్యాస సో విషయము విషయి ఆ రెండు ఉన్నాయి అన్యోన్య దృశ్యే అంటే అన్యోన్య గ్రాహ్యే విషయాన్ని విషయి గ్రహిస్తుంది విషయిని విషయం గ్రహిస్తుంది అవున విషయం లేకుండా విషయి ఉండడు సినిమా లేకుండా సినిమా గోయర్ ఉండడు సినిమా గోయర్ అని హోళ్ళు ఉంటాడు వాడు ఒకడు ఉంటాడు సమాజంలో వాడి పేరు సినిమా గోయర్ అంటారు వాడిని మనస్సులో పెట్టుకుని సినిమాలు తీస్తూ ఉంటారు వాడి కోసం అందరూ మనలాగుంటే సినిమా ఇండస్ట్రీ అంతా మూసుకుని వాళ్ళు ఎవడదాన్ని వాళ్ళు సినిమా గోయర్లు ఒకటి అలా ఉంటారు పేపర్లో రాస్తారు సినిమా గోయర్ మధ్యలో హైబం అలా రాస్తారు సినిమా గోయర్ అండ్ సినిమా సో అదేవిధంగా విషయము విషయ సినిమా గోయర్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై సినిమా సినిమా ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై సినిమా గోయర్ అన్యోన్య గ్రాహ్యంగా ఉంటాయి ఇతరేతర గమ్యే ఇతర ఇతర ఇతర అంటే సినిమా ఇతర అంటే సినిమా గోయర్ సినిమా గోయర్ ఎస్టాబ్లిషెస్ సినిమా సినిమా ఎస్టాబ్లిషెస్ సినిమా గోయర్ ఇతరేతర గమ్యే శంకర్లు ఆ మాట అక్కడ అన్నారు విష్మదస్మ ప్రత్యయగోచర విషయ విషయో విరుద్ధస్వభావ ఇతరేతర ఇతరేతర అధ్యాసేస్ ఇతరేతర పాదాత్మ్యం అయుక్తం అంటూ ఇతరేతర పదాన్ని అక్కడ దాన్ని వివరిస్తున్నారు చూడండి జీవాది విషయాపేక్షం హీ చిన్నామవతి మీరు ముందు శ్లోకం చూసుకోండి అండజాన్ స్వేదజాన్ జీవాన్ పశ్యతి జనాన్ని చూస్తున్నాడు జనం ప్రాణులను చూస్తున్నాడు ప్రాణులను చూస్తున్నాడంటే దృశ్యములు ప్రాణులు దృశ్యములు ఇప్పుడు విషయము అనమాట దృశ్యమున్నా విషయము కాబట్టి స్వేదజములు అండజములు మొదలైన జీవులు ఎవరైతే ఉన్నారో అవి విషయములు అవి విషయము అన్నది ఎస్టాబ్లిష్డ్ అవ్వాలంటే ఒక చిత్తం ఉండాలి చిత్తము ఉన్నదని మీకు ఎలా తెలుసు విషయం ఉండాలి ఇది చాలా క్రిటికల్ పాయింట్ అండి జీవాది విషయాపేక్షం హి చిత్తామ భవతి ఇప్పుడు ఘటాకార వృత్తి వీడిలో ఉంది వీడి మనస్సు ఘటాకార వృత్తిని పొందింది అని ఎలా తెలిసిందండి ఘట జ్ఞానం కలిగింది కాబట్టి ఘటాకార వృత్తిని పొందింది మనస్సు అని చెప్పగలుగుతున్నాం అంటే అది ఏదో ఒక ఆకారంలో ఉంటేనే మనస్సు ఏ ఆకారము లేకపోతే మనస్సే కాదు కాబట్టి మనస్సుందని మీకు ఎలా తెలిసింది అనేక ఆకారాలు ఉన్నాయి కాబట్టి మనస్సుందని తెలిసి ఆకారాలు ఏమీ లేవనుకోండి మనస్సుందని మాత్రం మీరు ఎలా చెప్పగలరు ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు వాళ్ళు మనస్సు ఉండదు ఎందుకని అక్కడ ఆకారాలు ఏముండవు అక్కడ జ్ఞానం ఉండదు కాగ్నిషన్స్ ఏమి ఉండవు కాబట్టి మనస్సు దీనికి పూజ స్వామికి బాగా చెప్తారు ఆయన చాలా డ్రమటిక్గా కూడా చెప్తారు ఇప్పుడు మీరు కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తారు కళ్ళ డాక్టర్ అంటే ఏమిటి కళ్ళను గురించి అంతా తెలుసున్న డాక్టర్ వాడి దగ్గరికి వెళ్తారు వాడి దగ్గరికి వెళ్తే మరి వాడు కళ్ళను చూసి చెప్పాలి కదా వాడు ఏమీ చెప్పడు అంతా మీరే చెప్పాలి మళ్ళీ వాడు ఏమీ చెప్పడు వాడు ఏం చేస్తాడంటే ఎదురకుండా ఓ చార్ట్ పెడతాడు ఏ బీడీ ఎఫో ఆ అక్షరాలు పెడతారు పెట్టిస్తామో ఎందుకండి లేదు చదవడం ఎందుకండి మీరు చదవండి కళ్ళ డాక్టర్ కదా మీరు చెప్పండి మీరు చెప్పండి అంటే వాడు లేదు చెప్పడం ఏమిటా నాకేలా తెలుస్తుంది నీకే తెలుస్తుంది అదేమిటి వాడికి తెలియదు నాకే తెలిసి పక్షంలో వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళడం అంటే ఇది విడ్డూరం ఇలాగే ఉంటుంది తర్వాత ఈ కన్ను ఈ గ్లాస్ నీ కంటికి మంచిది అని వాడు చెప్పాలి కదా మన్ని చెప్పమంటాడు ఏమిటి అది గమనించారా మీరు వాడు మనల్ని చెప్పమంటాడు ఆఖరికి వాడు గ్లాస్ పెడతాడు అంటే ఇది ఇంతకుముందు స్వామీజీ చెప్పాలండి నేను చెప్పలేదు ఆయన దాన్ని చాలా డ్రమటైజ్ చేసి పది నిమిషాలు చెప్తాను చాలా డ్రమటైజ్ చేసి చెప్తా వాడు ఒక గ్లాస్ ఒక ఫ్రేమ్ పెడతాడు ఫ్రేమ్ పెట్టు దాంట్లో గ్లాస్ వేస్తాడు వేసి ఇది ఎలా ఎలా ఉంది అంత బాగోలేదు ఓకే అతిసి ఇంకోటి వేస్తాడు ఇది ఎలా ఉంది ఇందాకంటా బాగుంది అత్తసి ఇంకోటి వేస్తాడు ఇప్పుడు ఎలా ఉంది ఇందాకటి కంటే మళ్ళీ బాగుంది ఇంకా బాగుంది ఓకే అప్పుడు తీసి ఇంకోటి వేస్తాడు ఇది ఉంది ఇది అంత ఎంత బాగోదు ఎంత బాగోలేదు అప్పుడు వేసిన దానికంటే బాగోలేదా లేదా ఇంత నిండి వేసిన దానికంటే రెండు మూడు సార్లు ఎప్పుడు వీడు కన్ఫ్యూజ్ చెప్పేమో నాకు తెలియదు ఖరికి స్వామిజీ ఏమంటారంటే అప్పటికే నాకు విసుగెత్తి అసలే ఇది వాళ్ళే ఉంది అంటాయి ఎదుగు వచ్చిన పీడలే ఇక్కడికి ఇది ఎందుకంటే తెలియదు అంతకు ముందుది బాగుందా తర్వాత బాగుందా మధ్యలో ఉన్నది బాగుందా లేకపోతే ఇంతకు ముందు వేసింది బాగుందా అది ఈ ప్రశ్నలన్నీ వినేప్పటికీ ఇంకా ఒక విసుగెత్తిపోయి ఇంకా ఆ సర్ణం ఇదే బాగుందండి ఇది బాగుందా బాగుంది ఓకే అమ్మాయ్యా అని వాడేదో కాగితం మీద రాసిస్తారు కాబట్టి మీ కన్ను బాగులేదు అని ఏది నిర్ధారిస్తుంది దృశ్యం నిర్ధారిస్తుంది మీ కన్ను ఇప్పుడు బాగుంది లెన్స్ అంటే కన్నే ఆ కన్నులో ఉండే లెన్స్కే కరెక్షన్ అల్టిమేట్గా కన్నులో ఉన్న లెన్సే చూస్తుంది బయట లెన్స్ ఏం చూడదండి కన్నులో ఉన్న లెన్సే చూస్తుంది బయట లెన్స్ చూస్తుందనుకున్నారు సో కాబట్టి కన్నుని నిర్ధారించేది దృశ్యం కన్ను బాగున్నా బాగుందని నిర్ధారించేది ఏమిటి దృశ్యం దృశ్యం బాగుంటే కన్ను బాగుంది కన్ను బాగుంటే దృశ్యం బాగుంది అంతే కన్ను బాగుందండి దృశ్యాలే బాగులేవు అంటే ఎక్కడ దొరుకుతుంది దృశ్యాలు బాగున్నాయండి కానీ కన్ను మాత్రం బాగులేదు ఏబీసీడీ అన్నీ బాగా కనపడుతున్నాయి కానీ కన్ను బాగులేదు అంటే ఎలా కుదురుతుంది ఏబీసీడీ బాగా కనపడుతున్నాయంటే కన్ను బాగుందనమాట కళ్ళు బాగోలేదు అంటే అవి వాక్యన పడకూడదు కాబట్టి ఇవి ఇతరేతర గమ్యములు ఇప్పుడు చూడండి చిత్తన్నామా చిత్తం అనేది ఏదైనా ఒకటి ఉంది అని నువ్వంటే అది జీవాది విషయాపేక్షం జీవులు స్వేదజములు అండజములు మొదలైన ఘటము పటము మొదలైన విషయాలు తెలుస్తూ ఉన్నంతసేపే చిత్తం అనేది ఒకటి ఉంది అని మనం చెప్పగలుగుతాము లేకపోతే చిత్తమే లేదు చిత్తాపేక్షం హీ జీవాది దృశ్యం సో జీవులు మొదలైన దృశ్యము ఇప్పుడు ఘటం ఉన్నది ఘటము కార్గ్నైజ్ చేసే చిత్తము లేకుండానే ఘటం ఉంటుందా ఘటం చెప్తోందా నేను ఘటాన్ని అని ఘటన చెప్తోందా లేకపోతే చిత్తం చెప్తుందా కాబట్టి ఘటము ఆబ్వియస్గా చిత్తం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి చిత్తాపేక్షం దృశ్యం దృశ్యాపేక్షం చిత్తం లేకపోతే విషయాపేక్షం చిత్తం చిత్తాపేక్షం విషయం పరస్పర సాపేక్షంగా ఉంటాయి సో ఇప్పుడు తదిస్థితి నోచ్యతే అని దాన్ని మనం వ్యాఖ్యానం చేయాలి తస్మాత్ ని స్థితి ఉచ్యతే చిత్తం వా చితేక్ష క్షణీయం వాదస్ వివేకినాోచ్యం తదస్తి అని ప్రశ్నిస్తే స్తి ప్రశ్నే సతి నా ఇది ఉచ్యతే ఇప్పుడు చిత్తాపేక్షంగా దృశ్యమున్నది కదా కాబట్టి దృశ్యము స్వతంత్రంగా అస్తియా ఉన్నదా దృశ్యము ఉన్నదా అంటే వివేక ఏమని చెప్తాడు నా చిత్తము యథార్థంగా ఉన్నదా అంటే వివేక ఏమని చెప్తాడు నా కింతదస్తి అది అదంటే చిత్తము అది అనే దాని చేత చిత్త ఉభే కదా చిత్తము తత్ దృశ్యము తత్ కాబట్టి ఆత్మచైతన్యం కంటే భిన్నంగా చిత్తము లేదు దృశ్యము లేదు రెండింటినీ కొట్టేస్తాయి కాబట్టి చిత్తమనేది ఉందా కింతదస్తి అంటే ఇది నా ఇది ఉచ్యతే లేదు అని చెప్తాడు వివేక్ కొని దృశ్యమనేది యథార్థంగా ఉన్నదా అని అడిగితే కూడా నా ఇది ఉచ్యతే వివేక్ చేత నో అని చెప్పబడుతుంది సినిమా గోయర్ ట్రూ కాదు సినిమా సత్యమా కాదు అని వివేక్ చెప్తాడు వివేకం అలాగే చెప్తారు సినిమా సత్యం కాదు సినిమా గోయర్ సత్యం కాదు వాడు సినిమా గోయర్ కాదు వాడు ఆత్మస్వరూపం సినిమా గోయర్ అని వాడిని మీద నువ్వు ఒకటి పెట్టావు తప్ప వాడు ఆత్మస్వరూపం కాబట్టి రెండూ సత్యం కాదు అని వివేకి చెప్తాడు అంటే చూడండి మీరు జగత్తు అనే ఒకటి అనుకుంటున్నారు జగత్తు జగత్తు అని ప్రపంచమో సంసారము అని ఏదో అనుకుంటున్నారు అది మీ మనస్సు తప్పు మరేమీ కాదు మీ మనస్సులో సంస్కారాలు స్మృతులు అలాగ ముద్దగట్టుకుని ఉన్నాయి ఆ స్మృతులే అలా పైకి వచ్చి ప్రవహిస్తూ ఉంటాయి ఆ స్మృతులకే స్మృతుల యొక్క సంతానానికే జగత్తు అని పేరు కాబట్టి స్మృతి సంతానం కంటే భిన్నంగా జగత్తు అనేది లేదు మరి సత్యం ఎక్కడుందండి సత్యం ఎక్కడుంది ఏది సత్యము అని కనుక మీరు అన్నట్లయితే చూడండి మీరు పని చేసింది ఏమిటి తెలిసింది ఘటము తెలిసింది ఘటం సత్యం కాదు ఘటం సత్యం కాదు నువ్వు ఘటం వెంట పడ్డావుంటే అది సత్యం కాదు ఆ తెలిసిందన్నప్పుడు అట్ ది పాయింట్ ఆఫ్ అవేర్నెస్ వేర్ తెలిసి ఇప్పుడు ఎలాగంటే సినిమా సత్యం కాదు మరి ఏది సత్యం సినిమా కేసు చూడకు అది సత్యం కాదు మరి ఏది సత్యం నేను చెప్పిన చూడండి మేము చిన్నప్పుడు చూసి వాళ్ళమని వెనక్కి తిరుగు అది అక్కడ ది పాయింట్ ఆఫ్ ప్రాజెక్టర్ ఆ ప్రాజెక్టర్ లెన్స్ నుంచి చూసారా ఆ లెన్స్ నుంచి బయటికి దూసుకొచ్చేస్తుంది కాంతి అది సత్యం అక్కడుంది ట్రూత్ సినిమాలో లేదు అక్కడ మీరేమంటారు అక్కడే ఉంది చూడ్డానికి బెండ పెట్టడం తప్ప అంతా ఇక్కడే ఉందని మీరు అంటారు మరి అదే సమస్య ఆ రకంగా లోపలే ఉంది ఆత్మ చైతన్యం బయటే ఉంది సినిమా అంతా బయటే ఉంది ప్రపంచం అంతా బయటే ఉంది లోపలే ఉందంటే అదే మరి వాడికి వైరాగ్యం లేకపోవడం బయట ఉన్నదాని ముందు వైరాగ్యం ఉన్నప్పుడే లోపల ద పాయింట్ ఆఫ్ అవేర్నెస్ని మీరు చేరుకుంటారు దీన్ని అంతర్ముఖము కాబట్టి మీరు బాహ్యము నుండి బహిర్ముఖత్వం నుంచి వెనుదిరిగి వైరాగ్యంతో సో దేహాదుల ఎందు కూడా అధ్యాస లేకుండగా ఆ చైతన్యము తెలివి కహా షురు హోరహే ద పాయింట్ ఆఫ్ అవేర్నెస్ తెలిసింది అన్నప్పుడు ఆ తెలివి ఎక్కడ శురు అయింది ఎక్కడ ఆరంభమైంది అక్కడ మీకు సత్యము ఉంటుంది తర్వాత దీంట్లో ఇంకో రహస్యం ఇప్పుడు మీకు తెలిసి ప్రపంచము గతము వర్తమానము భవిష్యత్తుని మూడు కింద విడిపోయి ఉంటుంది అది మూడు మొక్కల కింద ఉంటుంది మీరు ఘటం అంటున్నారంటే గతంలో ఉండే ఘటజ్ఞానం ఇప్పుడు ఘటం కింద అది ఏ కాలంలో మొక్కల విడిపోయి ఉంటుంది కానీ మీరు అటెన్షన్ మనస్సును సాక్షిగా భావిస్తున్నటువంటి సందర్భంలో అంటే ఆ తెలివి వచ్చి ఏ తెలివి ఎక్కడ ఆరంభమై ప్రవహించి మనస్సుని అంతని కూడా ప్రకాశింపజేసి మనస్సులో ఉండే స్మృతి సంతానాన్ని అంతని పైకి తీసుకొస్తుండే ఆ తెలివి అది ఎక్కడ ఆరంభమైందో ఆరంభమైన స్థానంలో అంటే ఆ శుద్ధ చిత్తునందు కాలం యొక్క ప్రభావం లేని అక్కడ టైం ఉండదు టైమ్లెస్ సమాధాన రూపంగా టైమ్లెస్ ఇంటెలిజెన్స్ రూపంగా లేకపోతే టైమ్లెస్ అలర్ట్నెస్ రూపంగా మీరు అక్కడ అది సత్యము కాబట్టి మనస్సు చేత చూపబడేటువంటి ఈ జగత్తు ఏమీ సత్యము కాదు చేతనే వివేకిని కనుక అడిగినట్లయితే వివేకి ఇలాగే చెప్తాడు తస్మాన్న కించిదస్థీతి చోచ్యతే చిత్తం వా చిత్తేక్షణీయం వాంత అదస్థీతి వివేకినా నోచ్యతే అది చిత్తమే కావచ్చు లేకపోతే చిత్తము చేత చూడబడే దృశ్యమే కావచ్చు వాటి ఎందు యథార్థతరం వివేకి అంగీకరించడు తస్మాత్ అంటే పరస్పరము దృశ్యములవటం వలన అంటే చిత్తంలా చిత్తం అస్థికిం చిత్తం ఉందా అని మీరు ఆక్షేప రూపంగా ప్రశ్న వేశారనుకోండి నాస్తి అని అర్థం వస్తుంది దృశ్యం అస్థిం అని ఆక్షేపరూపంగా ప్రశ్న వేశారనుకోండి నాస్తి అనే సమాధానం వస్తుంది అలా కూడా చెప్పచ్చు ఇంతదస్తి నా ఇది ఉచియే లేదు అనే వివేక చేత చెప్పబడుతుంది నహి స్వప్నే హస్తి హస్తి చివేకినా ఇభిప్రాయ ఇప్పుడు స్వప్నం చూశారు స్వప్నంలో హస్తి ఏనుగే ఎప్పుడు స్వప్నం అంటే ఏనుగే సో ఏనుగులు చూశారు ఏనుగులు చూశారంటే హస్తి చిత్తదృశ్యము హస్తి హస్తిని చూసిన ఏనుగు చిత్తము అంటే కాగ్నిషన్ రూపంలోనే ఉంటుంది కాగ్నిషన్కే చిత్తం అని పేరు కాబట్టి హస్తి కాగ్నిషన్ చిత్తము హస్తి అనే దృశ్యము చిత్తదృశ్యము కాబట్టి మీరు ఏనుగును చూశారు ఏనుగును చూశారంటే ఇప్పుడు రెండు ఉన్నాయి ఏమిటి గ్రాహ్యమైన ఏనుగు రెండుని మీరు పరిగణనలోకి తీసుకోవాలి గ్రాహ్యమైన ఏనుగు అంటే ఏనుగు ఆకారంగా ఉన్న చిత్తము ఈ రెండు రెండింటిని మీరు పరిగణనలోకి తీసుకోవాలి స్వప్నంలో చూసినప్పుడు ఓకే రెండింటిని పరిగణనలోకి తీసుకోండి తీసుకున్నప్పుడు ప్రశ్న వేయండి స్వప్నంలో చూడబడిన గ్రాహ్యమైన ఏనుగు ఉన్నదా ఏం చెప్తారు నో అని చెప్తారు ఏనుగు ఆకారాన్ని పొంది ఉన్న చిత్త వృత్తి అదే చిత్తము ఏనుగు చిత్తము ఏనుగు కాగ్నిషన్ అది యథార్థంగా ఉన్నదా లేదని చెప్తారు మరి ఇంకా ఉన్నది ఏదయా అంటే ఆ స్వప్నదృక్ చైతన్యమే కలదు అంటే ఏది లేదు రెండు కూడా లేవు కాబట్టి ఇది ఎలాగంటే నా పుత్రుడు అని వీడు అన్నాడు అనుకోండి వీడు తండ్రి వాడు పుత్రుడు అవుతాడు ఇది మంచి దృష్టాంతమే వాడు పుత్రుడైతే వీడు తండ్రి అవుతాడు ఇప్పుడు పుత్రులు అనే స్థితి యథార్థమా నో తండ్రి అనే స్థితి యథార్థమా నో ఇట్ ఈజ్ లైక్ ఉండండి మీకు అది నచ్చకపోతే దాని స్థానంలో కూడా ఉంటుంది ఏదో ఒకటి చెప్పాలి అన్యత భావించకుడు ఓం పూర్ణము పూర్ణ పూర్ణము దూర్ణశమ